పట్నం నుండి పొద్దున్నే బస్సు వచ్చింది బస్సు నుండి సూటు బూటు బావ దిగినాడు బావను చూచి అక్కలోనికి పారిపోయింది పక్కనున్న కుక్క పిల్ల బౌబో కుక్క మురిగితే బావ బెదిరితే పక్కును నవ్వితిని